సంకీర్తన మూడు వందల పదిహేడు నటనల భ్రమయకునాస ఘటరియే కలవాడు ముంచిన జగమిది మోహిని గజము పొంచి నయాస పుట్టించేదిది వంచనల నిజము వలెనే ఉండును మంచులు మాయలే సరి సంసారము సంతల కూకూటమి పచారము చూపేదిదిం గరిమనెప్పుడూ కలకలమనుచుండు మరులగు విధమే మాపటికిం కందువదేహము కాని ముదియదిదిం అందిన బహురూపమాడేదిదిం ఎందును శ్రీవెంకటేశ్వరుడు ఇందు పడగనిదే తరమరుగు